కీర్తన పదకొండు బ్రహ్మ కన్నవాడు పసిబిడ్డ బ్రహ్మమైన వాడు పసిబిడ్డ బ్రహ్మ కన్నవాడు పసిబిడ్డ బ్రహ్మమైన వాడు పసిబిడ్డ వగపులేక చంపవచ్చిన పూతకి పగ సాధించిన వాడు పసిబిడ్డ సగటున తన పారవచ్చిన బండి పగులదన్నిన వాడు పసిబిడ్డ గుట్టున ఆవుల కొరకు ఏలునే కొండపట్టి పట్టి ఎత్తినవాడు పసిబిడ్డా జట్టి పోరున తన్ను చెనక వచ్చిన చంపినవాడు పసిబిడ్డా మిటికెటి కోపపు మేన మామ పట్టి కడు వేగ శ్రీ వెంకటనాథుడై గొల్ల పడతులకూడి నాడు పసిబిడ్డ